ఇప్పుడు ముప్పై ఒకటో అంకం చూడండి శంక ఏక పదార్థ విషయ అంటే మోక్ష విషయ భావ అభావ దోను బనయి మోక్షం అనేది ఒకటే వస్తువు ఉంది ఆ మోక్షం అనే వస్తువు నందు మీరు లక్షణం చేస్తూ సర్వ అనర్థం యొక్క నివృత్తి పరమానంద రూప ప్రాప్తి అనేది నివృత్తి ప్రాప్తి అని రెండు అంశాలు చెప్పారే ఈ రెండు అంశాలు ఒకే పదార్థం నందు ఉండుట సంభవించదు అని శంకాకారుడు శంక చేస్తాడు దానికి సమాధానం కూడా చెప్పబడుతుంది చూడండి కారణ సహిత జగతికి నివృత్తి ఇది ఒక అంశం ఆరు పరమానందికి ప్రాప్తి ఇది రెండవ అంశం ఈ రెండు కలిపి గ్రంథిక ప్రయోజన గ్రంథం యొక్క ప్రయోజనము ఇదే మోక్షము ఇదే పూర్వకహ సో సంభవే నహి పూర్వం గ్రంథం యొక్క ప్రయోజనం చెప్తూ కారణ సైత జగత్ నివృత్తి పరమానంద ప్రాప్తి అనేది ఏదైతే చెప్పబడిందో అది పొసగదు సంభవించదు కహైతే అట్టెట్లన ఒక సిద్ధాంతి అడిగినట్లయితే పూర్వపక్షి అంటున్నాడు నివృత్తి నాం ధ్వంసకాహే కారణ సైత జగత్ యొక్క నివృత్తి అని చెప్పారే నివృత్తి అంటే దాని అర్థమైంది ధ్వంసం నాశనం ధ్వంస పర్యాయ శబ్దే ధ్వంసమన్నా నాశనం అన్నా పర్యాయ శబ్దాలు సో నాశ అభావ రూపే ఆ నాశం అనేది భావ రూపమా అభావ రూపమా ముద్గర పరహారాదుల చేత లేదా ఒక దండ చేత ఒక ఘటమును కొట్టినామనుకోండి అప్పుడు ఆ ఘటం ఏమవుతుంది ధ్వంసం అయిపోతుంది నాశనం అయిపోతుంది నాశనం అన్నా ధ్వంసమన్నా పరి ఆ శబ్దాలు ఒకటే అర్థం మరి ఆ ఘటం నాశనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఘటము భావరూపం అంటారా అభావ రూపం అంటారా అభావమే కదా అట్లా కారణ సహిత జగత్ యొక్క నివృత్తి అని అది నాశమే నాశం అంటే అభావ రూపమే కాదే మోక్ష విసి భావరూపత ఆరు అభావ రూపత ధోనూ ప్రతిదీ అవే అందువల్ల మోక్షం గ్రంథం యొక్క ప్రయోజనము ఏదైతే మోక్షంగా చెప్పినారో ఆ మోక్షంందు సర్వ అనర్థ నివృత్తి అనేది అభావ రూపము పరమానంద ప్రాప్తి అనేది భావ రూపము ఈ భావరూపము అభావ రూపము రెండు ఒకే వస్తువు ఒకే కాలం నందు సంభవించదు విరుద్ధం అది చూపెడుతున్నాడు చూడండి అనర్థికి నివృత్తి కనేసే కారణ జగత్ యొక్క నివృత్తి లేదా సర్వ దుఃఖముల యొక్క లేదా సర్వ అనర్థముల యొక్క నివృత్తి అంటే ఏం చెప్పినట్లయింది అభావ రూపత ప్రతిదీ ఓవె అభావ రూపమే ప్రతీతి నివృత్తి అంటే అభావ రూపము స్పష్టంగా శబ్దార్థం తెలుస్తుంది ఇక పరమానందకి ప్రాప్తి కానీస్తే భావరూపత ప్రతిది ఓవే పరమానందరూ ప్రాప్తి అని చెప్పినప్పుడు ఇది భావరూపంగా తెలియబడుతుంది అనర్థ నివృత్తి అన్నప్పుడు అభావ రూపంగా తెలియబడుతుంది సో దోను ఏక పదార్థ విషయ ఈ భావరూపము అభావ రూపము ఒకే పదార్థం నందు అంటే ప్రయోజన రూపం మోక్షం నందు చెప్తున్నారు కానీ ఇది సంభవించదు కాహతే ఎందుకు అంటే భావరూపత ఆరు అభావ రూపత దోను ఆపసమే విరోధి భూతలే ఘటహ అని మనం శబ్ద ప్రయోగం చేసినప్పుడు ఆడ ఎదురుగా భూతలం నందు ఘటం ఉంది కాబట్టి భూతలే ఘటహ అని వాక్య ప్రయోగం చేశాము ఇప్పుడు ఆ ఘటము భావరూపమా అభావ రూపమా భావరూపముంది ఎప్పుడైతే భూతలం నందు ఘటం యొక్క విద్యమాన కాలంలో భావరూపత్వం చెప్తున్నామో అదే కాలం లోపల అదే భూతలం నందు దాని సంభవించదు భావం ఉన్నది అంటే అభావం లేదు అనే అర్థం ఒకవేళ ఆ ఘటాన్ని ధ్వంసం చేశాము లేదా అన్యత్ర తీసుకుని పోయాము అనుకోండి అప్పుడు అదే భూతలం నందు ఆ ఘటంది ఏమైంది అభావం ఈ అభావ కాలంలో అదే భూతలం నందు భావ రూపం చెప్పవచ్చా చెప్పరాదు అభావం ఉన్నప్పుడు భావం ఉండదు భావం ఉన్నప్పుడు అభావం ఉండదు ఎందుకు భావ అభావాలకు వైరుధ్యం ఉంటుంది కాన విరోధి పదార్థాలు ఎప్పుడు కూడా ఏకత్ర ఉండేది సంభవించదు జో విరోధి ధర్మ హోవే సో ఏక కాలమే ఏక వస్తు విషయ రహిణి విరోధి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఒకే స్థలం నందు ఒకే వస్తువు నందు ఒకే సంభవించదు హా భిన్న కాలంలో ఉండేది సంభవిస్తుంది భావం ఉన్నప్పుడు అభావం ఉండదు అభావం ఉన్నప్పుడు భావం ఉండదు భిన్న కాలాల్లో సంభవిస్తుంది కానీ ఒకే కాలం లోపల ఒకే చోట ఒకే వస్తువునందు భావము అభావము రెండు ఉండుట సంభవించదు చీకటి ఉన్నది అనంటే వెలుతురు లేదని అర్థం వెలుతురు ఉంది అంటే చీకటి లేదని అర్థం కానీ ఒకే కాలం చీకటి వెలుతురు రెండు ఉండేది సంభవించదు పిల్లి ఉన్నది అంటే ఎలుకలు ఉండవు ఎలుకలు ఉన్నవి అని పిల్లి లేదని అర్థం దీనికి వద్యఘాతక న్యాయము అంటారు వద్యము అంటే వధించుటకు యోగ్యమైనటువంటి ఎలుకలు ఉన్నాయి అని అంటే ఘాతకమైనటువంటి పిల్లి లేదు అని అర్థం లేదా ఘాతక రూప పిల్లి ఉన్నది మార్జాలం ఉన్నది అని ఎలుకలు లేవు అని అర్థం దీనికి వద్యఘాతక న్యాయము అంటారు పరస్పర విరోధి పదార్థాల్లో చెప్తారు కాన ఎక్కడనైతే విరోధి పదార్థాల విషయం చెప్తాము అక్కడ రెండు పదార్థాలు ఏక కాలం నందు ఏక వస్తువు నందు వండుట సంభవించదు ఎందుకు విరోధి హోనైతే విరోధి ఉన్నందువలన యాతే గ్రంథిక ప్రయోజనం సంభవనయి అందుకని గ్రంథం ప్రయోజనము సర్వ అనర్థ నివృత్తి పరమానంద ప్రాప్తి అనేది అయితే చెప్తూ వచ్చారో అది సంభవించదు ఐసి కోవి శంకరే ఈ విధంగా ఒకనొకడు శంక చేశారు తా శంకే ఉత్తరక దోహ ఆ శంకకు ఉత్తర రూపమైనటువంటి దోహను ప్రవృత్తం చేస్తున్నాడు గ్రంథకర్త శ్రీ సాధు నిశ్చల్దాస్ స్వామిజీ వారు ఇరవై ఎనిమిదవ దోహ చూడండి అధిష్టాన జగత్ నివృత్తి భకా నివృత్తి తీరమా జ్ఞాన లోకంలో సరే అందరికి అనుభవం లేకున్నా గానీ కొందరికైనా అనుభవం ఉంటుంది కదా మసక మసక చీకట్లో పోతూ ఉండగా అకస్మాత్తుగా ఇది పోము అని భ్రాంతి అయింది ఒక ఎందుకైంది అంటే అక్కడ తాడు అనేది ఉంది కానీ ఆ తాడు యొక్క స్వరూపము స్పష్టముగా యథార్థముగా ఉన్న ఉన్నట్టుగా గోచరించడం లేదు మందంధకారం కాబట్టి అస్పష్టంగా గోచరించింది ఎత్తికించం అని ఇక సాదృశ్యము మందంధకారము ఇత్యాది దోషాల వల్ల లేని సర్పము అక్కడ ప్రతీతయింది సరే భయపడ్డాడు పాము పాము అన్నాడు అరుపులు అరిచాడు అతని కేకలు విని చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు ఏమిటి ఏమిటి అని అంటే ఇక్కడ పాము పాము అని అతను భయపడుతూ చూపెట్టాడు చూపెడితే అందులో ఒకనొక ధైర్యవంతుడైనటువంటి పురుషుడు దీపమో లేదా టార్చ్ లైట్ ఏదో ప్రకాశం యొక్క సహాయం చేస్తా ధైర్యంగా దగ్గరికి వెళ్ళాడు ఎక్కడైతే సర్పం ఉన్నది అని అంటున్నాడో అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ సర్పం లేదు అరే నాయనా ఇది సర్పం కాదురా ఇది రజ్జు ఉన్నది అని చూపించాడు అప్పుడు రజ్జు జ్ఞానం అయింది అరే ఇది పాము కాదు పాము భ్రాంతి అయింది కానీ పాము కాదు ఇది ఉన్నది రజ్జువే అని అధిష్టానం యొక్క జ్ఞానం అయింది అధిష్టాన జ్ఞా రజ్జు యొక్క జ్ఞానం అయిన పిదపా ఇంత దాకా ప్రతీతి అయినటువంటి సర్పము నుంచి ఎక్కడైనా పారిపోయిందా ఎక్కడ పారిపోయి పుట్టలోనో ఎక్కడైనా దాక్కుందా అక్కడ లేనే లేదు సర్పమనేది పూర్వము రజ్జువే ఉండింది ప్రాంతీకాలంలో కూడా రజ్జువునే చూసి పాము అనుకున్నాడు రజ్జు యొక్క యథార్థ జ్ఞానం అయిన తర్వాత అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత కూడా రజ్జువే ఉన్నది ఉన్నది రజ్జువే పామ్ అనేది అక్కడ ఉత్పత్తి కాలేదు ఇప్పుడు నివృత్తి కూడా కాలేదు నాశనం కూడా కాలేదు మరి ఏమైంది రజు రూపమే అయింది అందువల్ల ఎక్కడెక్కడ కల్పితం యొక్క నివృత్తి చెప్పబడుతుందో అక్కడక్కడ ఇది నియమం కల్పితం యొక్క నివృత్తి అధిష్టాన రూపమే ఉంటుంది శక్తి రజత భ్రంథి చోట కూడా అధిష్టాన శక్తి జ్ఞానం అయిన తర్వాత రజతం ఏమవుతుంది శుక్తి రూపం అవుతుంది రజు సర్ప దృష్టాంతంలో సర్పమేమవుతుంది రజు రూపం అయిపోతుంది సాక్షి స్వప్న ప్రపంచం ఉత్నం అయిన తర్వాత జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత స్వప్న నివృత్తి ఏమైంది సాక్షి రూపం అంతే ఏది ఎక్కడ ప్రతీతి అవుతుందో భ్రాంతి చేత అది ఆ అధిష్టానం విలయమైతే అంటే అధిష్టాన రూపమే ఇది నియమం జ్ఞాపకం ఉదాహరణ కూడా ఇచ్చాడు ఇక్కడ మొదలు నియమం చెప్పాడు అధిష్టాన భిన్నే కల్పితం యొక్క నివృత్తి కల్పిత జగత్ యొక్క నివృత్తి అధిష్టాన రూప బ్రహ్మం కంటే భిన్నమ కాదు ఏ విధంగా అంటే దృష్టాంతం జిమ అంటే జైసే సర్ప నివృత్తి భయ సర్పం యొక్క నివృత్తి అయిన తర్వాత ఎప్పుడు రజుకో జ్ఞానం రజ్జు యొక్క జ్ఞానం అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత సర్ప నివృత్తి రజు రూపమే అయింది రజు కంటే వేరే లేదు టీకా కారణ సహిత జగత్తుకి నివృత్తి అధిష్టాన బ్రహ్మ రూపే ఇది నియమం ఇది సిద్ధాంతం భాషకరుల మతం కూడా కారణ సహిత జగత్తు ఇదంతా కూడా జ్ఞానోత్తర కాలం లోపల గురు శాస్త్రాలను ఆశ్రయించి చక్కగా అహం బ్రహ్మస్మి బ్రహ్మైవాహం అస్మి సర్వం కలివిధం బ్రహ్మ అయితే బ్రహ్మ వేదం సర్వం వాసుదేవ సర్వమితి అని ఎప్పుడైతే సమస్త జగత్తును బ్రహ్మరూపముగా తెలుసుకుంటాడో తన జీవుడైనటువంటి తనను బ్రహ్మరూపనిగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో సర్వం బ్రహ్మమే అయిపోయిన తర్వాత బ్రహ్మ వ్యతిరేక్తమనంటూ ఏది లేదు మరి ఏమైపోయింది ఇంత కనుక కదా అంటే అధిష్టాన బ్రహ్మ రూపమే అయ్యింది యాతే కృతజ్ఞ అందుకని అధిష్టాన రూప బ్రహ్మం కంటే భిన్నంగా ఈ కారణ సైత జగత్ యొక్క నివృత్తి అనేది అభావ రూపం కాదు మరే మనగా భావరూపమే జైసే సర్పకి నివృత్తి అధిష్టాన జేవరి రూపే జేవరి అని అంటే రజ్జు తాడు కల్పితం సర్పం నివృత్తి ఎప్పుడైతే అధిష్టాన జ్ఞానం కలిగినప్పటి అవుతుందో అప్పుడు దాని యొక్క నివృత్తి అంటే అభావం ఆ సర్పము అనంటే నివృత్తి అంటే ఇక్కడ అభావం కాదు అధిష్టాన రూప జేవరి రూపే జేవరి అంటే రజ్జు రజ్జు భావరూపం ఉన్నదా అక్కడ అభావ రూపం ఉన్నదా భావ రూపం ఉన్నది ఆ భావరూపం అనేటువంటి రజ్జు రూపమే అయిపోయింది కల్పిత సర్కం యొక్క నివృత్తి అందువల్ల ఇది ఒక నియమం వేస్తున్నాడు చూడండి సారే కల్పిత వస్తువుకి నివృత్తి అధిష్టాన రూప ఓవే హే సంపూర్ణ కల్పితం యొక్క నివృత్తి అంటే ఎక్కడెక్కడ కల్పిత వస్తువు యొక్క నివృత్తి అనుభవ గోచరం ఉంటుందో అక్కడక్కడ ఆ కల్పితం యొక్క నివృత్తి అధిష్టాన రూపమే ఉంటుంది రజు సర్పం కావచ్చు సుక్తిరహితం కావచ్చు సాక్షి స్వప్న మృగజలం కావచ్చు ఏదైనా ఉండుగాక కల్పితం యొక్క నివృత్తి అయింది అంటే అది అధిష్టాన రూపమే ఉంటుంది ఇది నియమం యాతే పృతజ్ఞయం అందుకని అధిష్టాన బ్రహ్మం ఈ కల్పిత జగత్ యొక్క నివృత్తి పృతగ్గా లేదు బ్రహ్మరూపమే ఉంది మరి ఇప్పుడు బ్రహ్మ రూపం అని చెప్పిన తర్వాత బ్రహ్మం భావరూపమైనందువలన ఈ కల్పిత జగత్తు యొక్క నివృత్తి కూడా బ్రహ్మ రూపమే కాబట్టి బ్రహ్మం భావరూపం ఉన్నందున కల్పిత నివృత్తి కూడా భావరూపమే ఉంది ఆ భావరూపం ఎక్కడ ఉంది ఏ భాషకారక సిద్ధాంతే ఇది భాషకారుడు శ్రీ జగద్గురు శంకరాచార్య వారి యొక్క సిద్ధాంతం అభిప్రాయం భాకారులు చాలా మంది ఉన్నారు ఆరు ఆస్తిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆరు ఆస్తిక శాస్త్రాల మీద కూడా భాష్యాలు ఉన్నాయి కానీ రూఢి ఏమిటి అంటే భాష్యకారులు అని వెంటనే శంకరాచార్యులు అని తెలుసుకోవాలి వేదాంత శాస్త్రాల్లో వేదాంత ప్రకరణ గ్రంథాల్లో ఎక్కడైనా కానీ భాష్యకారులు అనే శబ్ద ప్రయోగం ఏంటంటే శంకరాచారు అని తెలుసుకోవాలి యాతే స్థాని విషయ అనర్థకి నివృత్తి బ్రహ్మరూపే కావున కారణ సహిత జగద్ అనర్థం యొక్క కల్పితం యొక్క నివృత్తి అధిష్టానమైనటువంటి బ్రహ్మ రూపమే అని తెలుసుకోవాలి అయితే జో సర్వ అనర్థికి అధిష్టానం బ్రహ్మహే సో బ్రహ్మ భావరూపహే బ్రహ్మరూపం అని చెప్పిన తర్వాత ఇది భావరూపం అన్న భావరూపం ఎట్లాంటి ఉన్నావు అంటే అధిష్టాన బ్రహ్మం భావరూపం కాబట్టి ఈ కల్పితం యొక్క నివృత్తి అధిష్టాన రూపమే కాబట్టి ఆ అధిష్టానం బ్రహ్మము బ్రహ్మం భావరూపం ఉన్నందువలన కల్పిత అనర్థం యొక్క నివృత్తి కూడా భావరూపమే యాతి అనర్థిక నివృత్తి భావరూపం అనేతే గ్రంథిక ప్రయోజనం బాహే కావున ఈ మోక్షంలోని అంటే ప్రయోజనంలోని ఏదైతే కల్పిత నివృత్తి అనేటువంటి అంశం ఉన్నదో ఇది నివృత్తి అనే శబ్దానికి ధ్వంసము నాశము లేదా అభావము అర్థమవుతుంది కానీ ఇక్కడ ఈ సందర్భం లోపల ఈ నివృత్తి అధిష్టాన రూపమే కాబట్టి అధిష్టానం బ్రహ్మం భావరూపం ఉన్నందువలన ఈ కల్పిత జగత్ యొక్క నివృత్తి కూడా భావరూపమే కానీ అభావ రూపము కాదు అందువల్ల ఇప్పుడు పరస్పర విరోధి ధర్మాలు ఒకే కాలం ఒకే వస్తువునందు ఉండేది సంభవించదు అని పూర్వపక్ష యొక్క శంక ఏదైతే నిరసింపబడింది అందుకు అభావం అనేది లేనే లేదు ఇక్కడ కల్పిత నివృత్తి బ్రహ్మ రూపము పరమానంద రూపము అది అది కూడా బ్రహ్మమే మరి ఒక బ్రహ్మం తప్ప రెండో వస్తువు లేదు రెండు వస్తువులు లేవు భావము అభావము రెండు లేవు ఉన్నది ఒకటి అందువల్ల భావము అభావం అనేటువంటి పదార్థాలు ప్రయోజనం చెప్పుట సంభవించదు అనే పూర్వపక్షి యొక్క శంక నిరాకరించబడింది అభావ పదార్థమే లేదు భావ రూపమే ఉంది ఏ వార్త సిద్ధ ఈ విధమంగా విషయము నిర్ణయింపబడింది దోహ ఈ ప్రథమ తరంగము ఉపసంహారం చేస్తూ సాధుని చంద స్వామి జీవారు ఆశీర్వాదాత్మక మంగళ రూపకంగా చెప్తూ ఉన్నాడు ఎందుకంటే మంగళాధీన మంగళ మధ్యాహ్నం మంగళాంతా శాస్త్రాన్ని ప్రశాంతి అని పతంజలి భగవాన్ వ్యాకరణ మహాభాష్యకారులు చెప్పారు కాబట్టి మధ్య మధ్యలో అక్కడక్కడ మంగళాలు కూడా చెప్తాడు జోజన్ ప్రథమ తరంగు యహాడే తాత్కాల కరహ ముక్తు గురుమూర్తి వై దాదు శ్రీ సాధు నిచల్ల స్వామిజీ వారి యొక్క గురువు దాదు దాదూ పంథ్ అని కూడా అంటారు దాదూ సంప్రదాయం అంటారు దాదు దీన గురుమూర్తి అయితే జో ఎవరైతే జో జన్ ఏ జనులైతే అంటే ఏ ముముక్షు జనులైతే ఇహ ప్రథమ తరంగ పడే ఈ ప్రతమ తరంగమును మొదటి తరంగమును అధ్యయనం చేసినట్లయితే తత్కాలు వెంటనే శ్రీ గురుమూర్తి అయినటువంటి దాదు దీనదయాలో వాళ్లకు ముక్తున్ని చేస్తాడు అని ఈ విధంగా ఆశీర్వాద రూపకంగా చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు జరిగిన విషయంలో ఇసు స్థాన విషే అనర్థికి నివృత్తి బ్రహ్మరూపు అనే వాక్యం పైన యాభై తొమ్మిదవ టిప్పణము ఉంది కారణ సహిత జగత్ యొక్క నివృత్తి అధిష్టాన బ్రహ్మరూపమే అన్నాడు కదా దాన్ని శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఇంకా స్పష్టం చేసి చెప్తూ ఉన్నారు ఇంకా మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే వేదాంత బాల బోధంలో చివరలో ఉంది చూడండి సరే ఇక్కడ ఈ టిప్పన్ చూడండి యాభై తొమ్మిదవ టిప్పను కల్పిత అనర్థిక నివృత్తి విష దుపక్షే కల్పితాన అనార్థం యొక్క నివృత్తి అనేది మోక్షంలో ప్రయోజనంలో అంశం ఉన్నదో ఈ విషయంలో రెండు పక్షాలు ఉన్నాయి జ్ఞాతత్వ ధర్మకరి ఉపలక్షిత అధిష్టాన రూపు కల్పితికి నివృత్తి హై ఏ ప్రథమ పక్ష మొదటి పక్షం చెప్తున్నాడు ఏదైనా ఒక వస్తువు తెలియబడినప్పుడు ఆ వస్తువును జ్ఞాతము అంటాం ఇంత ఆ వస్తువు ఎట్లా ఉండే అజ్ఞాతము ఉండేది దాని జ్ఞానం అయింది ఇప్పుడు అది ఏమైంది జ్ఞాతమైంది అంటాం తెలియబడింది అంటాం ఇప్పుడైతే ఆ వస్తువునందు జ్ఞాతం అంటే తెలియబడిన తనము ఒకటి వచ్చిందో అదే జ్ఞాతత్వ ధర్మము జ్ఞాత వస్తువులో జ్ఞాతత్వ ధర్మం ఉంటుంది ఘటము ఘటత్వము పటంలో పటత్వము ఎట్లా ఉంటుందో జ్ఞాతత్వం ఉంటుంది కాబట్టి అయం ఘట అని విధంగా ఒక వస్తువు తెలియబడింది అంటే ఆ ఘటమునందు జ్ఞాతత్వ ధర్మం అనేది ఒకటి ఉత్పన్నమవుతుంది ఎందుకు ఇప్పుడు జ్ఞాతమైంది కాబట్టి ఆ ఘటము జ్ఞాతము అంటాము ఆ జ్ఞాత వస్తువున్నందుకు జ్ఞాతత్వ ధర్మం ఒకటి ఉంటుంది అట్లే అధిష్టాన రూప బ్రహ్మము ఎప్పుడైతే జ్ఞాతమైందో అప్పుడు జ్ఞాతత్వ ధర్మం అనేది ఒకటి ఉత్పన్నమైంది ఎప్పుడైతే ముముక్షువు సాధనలు చేసి చేసి చేసి యథార్థమైనటువంటి ప్రత్యక అభిన్న పరమాత్మ యొక్క సాక్షాత్కారమును పొందుతాడో అప్పుడు తానే బ్రహ్మము బ్రహ్మమే తాను అహం బ్రహ్మాస్మి బ్రహ్మే వాహమస్మి అని ఈ విధంగా అనుభూతి కలుగుతుంది ఇప్పుడు ఇంత దనుక బ్రహ్మము వేరే నేను వేరే అనే బ్రాంచ్ ఉండే ఆ బ్రాంతి నివృత్తి అయింది నివృత్తి అయ్యి ఇప్పుడు బ్రహ్మము నేనే అని తెలుసుకున్నాడు బ్రహ్మం నేనే అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇప్పుడు బ్రహ్మం జ్ఞాతమైంది మరి ఇప్పుడు జ్ఞాతమైనటువంటి బ్రహ్మం నందు జ్ఞాతత్వ ధర్మం అనేది ఒకటి ఉత్పన్నమైంది ఇప్పుడైతే అతడు అధిష్టాన రూప బ్రహ్మమును నేనే అని తెలుసుకున్నాడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు అదే క్షణం ఆ అహం బ్రహ్మాస్మి అనేది వృత్తి రూప జ్ఞానం అహం బ్రహ్మాస్మి ఇది వృత్తి జ్ఞానం ఇది అంతఃకరణ రూపం ఉంటుంది అంతఃకరణ పరిణామ విశేషం వృత్తి అయితే ఎప్పుడైతే అహం బ్రహ్మసమైనటువంటి చరమ వృత్తి రూప జ్ఞానం ఉత్పన్నమవుతుందో అప్పుడు ఆ బ్రహ్మం జ్ఞాతత్వ ధర్మం ఉత్పన్నమవుతుంది అయితే ఈ జ్ఞాతత్వ ధర్మం ఎంతకాలం ఉంటుంది అంటే ఆ వస్తువు యొక్క జ్ఞానం ఉన్నంత వరకు జ్ఞాతత్వ ధర్మం ఉంటుంది మరి ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఏ జ్ఞానం ఉత్పన్నమైందో ఈ జ్ఞానం ఎంతకాలం ఉంటుంది అంటే జీవన్ ముక్తుడుగా ఉన్నంత కాలం ఉంటుంది ఎప్పుడైతే ప్రథమ క్షణం ఉన్నదో అహం బ్రహ్మాస్మ జ్ఞానం కలిగిందో అదే క్షణం లోపల ఆ నివృత్తి అయ్యి తత్క్షణము అతడు ముక్తుడైపోయినాడు జ్ఞానం ఉత్పన్నం తోడనే జ్ఞానం లబ్ధ పరం శాంతిం ఆచర్యానాది గచ్చతి అదే క్షణం లోపల ముక్తుడైనాడు అక్కడ ముక్తుడైన వెంటనే శరీరం పడిపోయిందా పడిపోలేదు కదా ప్రారంధం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది మరి శరీరం ఉన్నంత వరకు అతనికి ఏమంటాం జీవన్ముక్తుడు అంటాం అతడు జీవన్ముక్తుడుగా ఉన్నంత వరకు అహంబ్రహ్మాస్మి జ్ఞానము ఉంటుంది కానీ విదేహ కైవల్యాన్ని పొందితే ఇప్పుడు ఆ అహంబ్రహ్మాస్మి జ్ఞానం ఉంటుందా జ్ఞానం అనేది అంతఃకరణం యొక్క పరిణామ విశేషమైనది కదా మరి అంతఃకరణము నష్టమైపోయింది ఆ అంతఃకరణ పరిణామ విశేషాత్మకమైనటువంటి అహంబ్రహ్మాస్మి జ్ఞానం కూడా నష్టమైపోయింది విదేహముక్తి కాలంలో అహంబ్రహ్మాస్మ జ్ఞానము లేదు ఎప్పుడైతే జ్ఞానం లేదో జ్ఞాతత్వ ధర్మం కూడా ఉండదు అందుకు ఈ వృత్త్యాత్మక జ్ఞానం ఉన్నంత జ్ఞాతత్వ ధర్మం ఉంటుంది ఆ జ్ఞానం ఎప్పుడైతే విధేయ కైవల్యంలో లేకుండా పోయిందో జ్ఞాతత్వ ధర్మం కూడా లేకుండా పోయింది అయితే ఆ బ్రహ్మ ఏదైతే జ్ఞాతత్వ ధర్మం ఉత్పన్నమైందో అది జీవన్ముక్తి దశ లోపల నుండి వేరు చేసి ఇక ఈ ఫలానా మహాత్ముడు జ్ఞాని పురుషుడు అని అజ్ఞాని జనుల నుండి వేరు చేసి ఆ జ్ఞాతత్వ ధర్మం తెలియజేసింది ఆ జ్ఞాతత్వ ధర్మం విద్యమాన కాలంలో అంటే జీవన్ముక్తి దశలో ఉండి అగ్ని జనుల నుంచి ఇతడు జ్ఞాని పురుషుడు అని వేరు చేసి చూపెట్టింది విదేహ కైవల్యంలో కూడా ఆ జ్ఞాతత్వ ధర్మమే ఫలానా మహాత్ముడు జ్ఞాని పురుషుడు ఉండే అని ఆ జ్ఞాతత్వ ధర్మమే విదేహ కైవల్యంలో కూడా జ్ఞాని పురుషుని యొక్క శరీరము శాంతమైన తర్వాత కూడా ఆ పురుషుణ్ణి అగ్నిజనుల నుంచి విరుచేసి అదే జ్ఞాతత్వ ధర్మం చూపెడుతుంది ఏ విధంగానంటే కాకోయం దేవదత్వ గృహ ప్రసిద్ధ దృష్టాంతం దేవదత్తుని ఇంటి కాకి వాలింది ఆ కాకి ఆ దేవదత్తుని ఇంటి పైన విద్యమానమై ఉన్న కాలంలో ఆ కాకి ఇతర ఇళ్ళ నుంచి అంటే దేవదత్తుని ఇంటికంటే ఇతరమైన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి కంటే భిన్నంగా చేసి ఇది దేవదత్తుని యొక్క ఇల్లు అని చూసించింది చూపెట్టింది ఇక ఆ కాకి ఎల్లప్పుడు ఆ గృహం నందే ఆ గృహం పైననే ఉంటుందా అది ఎగిరిపోయింది ఎగిరిపోయిన తర్వాత కూడా ఇది దేవదత్తుని గృహము అని ఆ కాకి అభావ కాలంలో కూడా ఆ కాకే ఆ దేవదత్తుని గృహాన్ని ఇతర గృహంలో నుంచి విరుగేసి చూపెడుతుంది అంటే ఆ కాకి ఆ గృహము నాకు ఉపలక్షణం అంటే కదాచిత్ కత్వ సతి వ్యావర్తకత్వం అది ఒకసారి ఉండి ఒకసారి లేకుండా ఉండి కూడా విశేష వస్తువును ఉపలక్షితమైనటువంటి వస్తువును ఇతరం నుండి వ్యావృత్తి చేసి భిన్నం చేసి చూపెడుతుంది కాకి వలె కాకి విద్యమాన కాలంలో ఉన్నప్పుడు దేవదత్త గృహాన్ని వే ఇతర ఇండ్ల నుంచి వేరు చేసి చూపెట్టింది దాని అభావ కాలంలో కూడా ఆ కాకి ఇతర ఇండ్ల నుంచి దేవదత్తుని గృహాన్ని వేరు చేసి వ్యావృత్తి చేసి చూపెట్టింది కాబట్టి అక్కడ కాకి ఉపలక్షణము ఆ కాకి అనేటువంటి ఉపలక్షణము చేత తెలియబడినటువంటిది ఎవరు అంటే దేవదత్తుని యొక్క గృహం అది ఉపలక్షితము అనబడుతుంది దేవదత్త గృహము ఉపలక్షితము ఆ ఉపలక్షణం ఎవరు కాకి కాకి అనే ఉపలక్షణం చేత ఉపలక్షితమైనటువంటిది దేవదత్తం యొక్క గృహము అట్లే ఇక్కడ కూడా జీవన్ముక్తి కాలంలో ఆ ధర్మమే ఇతర ఆజ్ఞ ఆ జ్ఞాని పురుషుని వేరు చేసి చూపెట్టింది విధేయ కైవల్యంలో ఆ జ్ఞాతత్వ ధర్మం యొక్క అభావకాలంలో కూడా ఆ జ్ఞాతత్వ ధర్మమే ఇతర ఆజ్ఞ జనుల నుంచి ఆ జ్ఞాని పురుషుణ్ణి ఫలానా శంకరాచారులు ఫలానా మలయాళస్వామి అని ఈ విధంగా ఇతర ఆజ్ఞ పురుషుల నుంచి అతడు జ్ఞాని పురుషుడు అని వేరు చేసి చూపెడుతుంది భావకాలంలో అభావకాలంలో అందువల్ల ఆ జ్ఞాతత్వ ధర్మము బ్రహ్మమునకు లేదా జ్ఞాని పురుషుని యొక్క స్వరూపమునకు ఏమైంది ఉపలక్షణమైంది జ్ఞానపురుషుని యొక్క ఏదైతే ప్రత్యేకమైన పరబ్రహ్మ స్వరూపం ఉన్నదో అది ఉపలక్షితమైంది కాబట్టి జ్ఞాతత్వ ధర్మకరి ఉపలక్షిత్ అధిష్టాన రూపు కల్పితకి నివృత్తి హే ఆ జ్ఞాతత్వ ధర్మం చేత ఉపలక్షితం ఎవరు రూప బ్రహ్మము ఆ అధిష్టాన రూప బ్రహ్మ రూపమే కల్పితం యొక్క నివృత్తి ఉంది అందువల్ల ఇప్పుడు ఆ బ్రహ్మం భావరూపం కాబట్టి కల్పితం యొక్క నివృత్తి కూడా భావ రూపమే అభావం అనేది ఏమి లేదు ఇక్కడ అందువల్ల ఇక్కడ భావము అభావము రెండు ఏక కాలంలో ఏక వస్తువు నందు ఉండుట సంభవించదు అనేటువంటి పూర్వపక్ష యొక్క శంక నిరాకరించబడింది ఏ ప్రథమ పక్షే ఇది మొదటి పక్షం ఉంది ఇక కల్పితకి నివృత్తి కహే అభావ్ సో అధిష్టాన్ కహే అధికారే భిన్ అనిర్వచనీయే ఏ ద్వితీయ పక్షే ఇక ఇంకొక ఆయన అంటాడు ఏమంటాడంటే ఇప్పుడు కల్పితం యొక్క నివృత్తి ఏదైతే ఉందో నివృత్తి అంటే నాశము లేదా ధ్వంసము లేదా అభావ రూపం అని చెప్పుకున్నాం కదా ఆ అభావం ఏదైతే అది అధిష్ఠానము అంటే అధికరణం అన్న అధిష్టానం అన్న పర్యాశబ్దం అన్నాడు కదా ఇప్పుడు అది లేదా అధిష్టానము ఏదైతే ఉందో ఈ కల్పితం యొక్క నివృత్తి రూప అభావం ఏదైతే ఉన్నదో అది అధిష్టాన లేదా అధికరణము కంటే అధి భిన్నంగా ఉంటుంది అంటాడు కల్పితం యొక్క నివృత్తి రూప అభావం ఉందో ఇది అధిష్టానము లేదా అధికరణం కంటే వేరుగానే ఉంటుంది అధిష్టాన రూపం కాదు మొదటి పక్షంలోనే అధిష్టాన రూపం చెప్పబడింది కానీ రెండో పక్షంలో అధిష్టాన రూపం కాదు అధిష్టానం కంటే భిన్నంగా ఉంటుంది అని ఈ విధంగా రెండో పక్షంలో చెప్పబడింది అయితే మరి అధిష్టానం అయితే బ్రహ్మం అని చెప్పుకున్నాము మరి ఈ కల్పితం నివృత్తి అనే అభావం ఏదైతే ఉందో ఇది బ్రహ్మ రూప అధిష్టానం కంటే భిన్నంగా ఉంటుంది అని అంటే మరి అధిష్టానం ఒకటి కల్పిత నివృత్తి రూప అభావం ఒకటి ఇక్కడ భావం ఒకటి అభావం ఒకటి ద్వైతాపత్తి వస్తుంది కదా అని అంటే సంభవించదు అంటాడు ద్వైతాపత్తి కూడా రాదు అంటాడు ఎందుకు అనిర్వచనీయే అన్నాడు ఆ అధిష్టాన బ్రహ్మం కంటే జగత్తు యొక్క నివృత్తి రూప అభావం ఏదైతే ఉన్నదో అధిష్టాన బ్రహ్మం కంటే భిన్నంగానే ఉంది కానీ అది సత్యం కాదు అనిర్వచనీయం అంటే కల్పితం ఉన్నది కల్పితం యొక్క నివృత్తి కల్పితమే ఉంటుంది కల్పితం యొక్క నివృత్తి సత్యం లేని సర్పము లేదు అని తెలుసుకున్నామంతే ఆ సర్పము పూర్వమే లేకుండే లేంది లేనట్టుగా తెలుసుకున్నాం అంతే ఆ నివృత్తి ఏదైతే ఉన్నదో అది కల్పితం ఆ నివృత్తి రూప అభావం కూడా అనిర్వచనీయమే కల్పితమే భావరూపం లేదు అయితే ద్వైతాపత్తి ఎప్పుడు వస్తుంది అని రెండు భావ పదార్థాలు ఉంటే అక్కడ రెండిటికి అన్యోన్యాభావం చెప్పడానికి వస్తుంది సతోరిహి భేద పరికల్పనీయో నాసత్సతోర్ వాస్తవతయి సద్వస్తువునకు అసద్వస్తువునకు భేదము చెప్పడానికి రాదు రెండు వస్తువులు సద్పమై విద్యమానమై ఉంటే ఏ విధంగా ఘటము పటము ఈ రెండు వస్తువులు ఉన్నాయి విద్యమానం ఉన్నాయి అప్పుడు ఘట పటోనా పట ఘటోనా అని ఈ విధంగా అన్యన్యాభావం చెప్పడానికి వస్తుంది భేదం చెప్పడానికి వస్తుంది కానీ గంగోధ్యాత మృగోధక ఒకటి గంగా జలం ఉన్నది ఒకటి మృగజలం ఉన్నది ఇవి రెండింటికి భేదం చెప్తారా అంటే చెప్పడానికి రాదు అంటాడు ఎవరు స్వానుభవ దర్శకారులు మాధవాచార్యులు ఎందుకనంటే మృగజలం కల్పితం ఉన్నది సద్వస్తువు కాదు కదా గంగా సద్వస్తువు ఒకటి ఉంది కానీ దానికంటే భిన్నంగా మృగజలం అనేది కూడా ఒక సద్వస్తువు ఉంటే రెండింటికి భేదం చెప్పడానికి వస్తుంది కానీ ఆ మృగజలం అనేది కల్పితము అందువల్ల రెండింటికి భేదం చెప్పడానికి రాదు అట్లే ఈ కారణ సహిత జగత్తు యొక్క అనర్థం యొక్క అత్యంత నివృత్తి అనేది అభావం అనే ఏదైతే ఈ అభావము అధిష్టాన బ్రహ్మం కంటే భిన్నంగా ఉంది కానీ సత్యం కాదు అనిర్వచనీయం ఎప్పుడైతే అనిర్వచనీయమో అప్పుడు ద్వైతాపత్యం రాదు భేదం రాదు అని ఈ విధంగా వ్యవస్థ చేశాడు ఈ రెండో పక్షమును చెప్పినటువంటి వాడు మరి ఎవరయ్యా ఈ మొదటి పక్షమును రెండవ పక్షమును చెప్పినటువంటి వాళ్ళు అని అంటే ప్రథమ పక్ష భాషకారకాహే మొదటి పక్షం ఏదైతే ఉన్నదో జ్ఞాతత్వ ఉపలక్షిత అధిష్టాన రూప కల్పితం యొక్క నివృత్తి అనేది ప్రథమ పక్షం మీద ఉందో ఇది శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క మతం భాషకారుల యొక్క మతం ఈ రెండవ పక్షం ఎవరిది ద్వితీయ పక్ష న్యాయవాచస్పతి కార్ జో వాచస్పతి మిశ్ర తాకాహే న్యాయవాచస్పతి అంటారు ఎవరు ఆయన వాచస్పతి మిశ్రుల వారు వ్యాసభగవానుల యొక్క బ్రహ్మ సూత్రాలపై శంకరాచార్యులు ఏదైతే భాస్యం రాశాడో ఆ భాస్యం పైన అద్భుతమైనటువంటి అతి గంభీరమైనటువంటి టీకా రాశాడు శ్రీ వాచస్పతి మిశ్రుల దానికి భామతి టీకా అంటారు ఆ భామతి టీకను రాసినటువంటి వాడే ఈ వాచస్పతి మిశ్రులు ఆయనే ఈ రెండవ పక్షాన్ని చెప్పినాడు కల్పితం యొక్క అంటే ఏ అభావం అది అధిష్టాన బ్రహ్మం కంటే అధికరణం కంటే భిన్నంగా అనిర్వచనీయ రూపమై ఉంటుంది అని ఈ వాచస్పతి మిశ్రుల వారు చెప్తారు రెండవ పక్షం స్వీకరించినటువంటి వాడు జైసే ప్రథమ పక్షి విషయ ఈ విధంగా మొదటి పక్షం చెప్పుకున్నాం కదా కల్పిత నివృత్తి జ్ఞాతత్వ ఉపలక్షితం చేత అధిష్టాన రూపమే ఉంటుంది అని ఏదైతే చెప్పుకున్నామో దాన్ని స్పష్టీకరణం చేస్తున్నాడు జైసే ప్రథమ పక్ష విష మొదటి పక్షం నందు పురుషు స్థాను హై ఇస్ వాక్యక పురుషుక అభావ రూప స్థాను హై ఐస బాధ సామానాధికారాన్ని కరకే అర్థం పురుషుడు స్థాను ఉన్నాడు మొట్టమొదటి బ్రాంతి అయింది అనుకోండి స్థానుర్వా పురుషువా అని సంశయం లేదా ఇతడు పురుషుడే అని విపరీత భావన గాని కలిగింది అనుకోండి తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే పురుషుడు లేడక్కడ స్థానువే ఉంది ఒక ముద్దు లేదా ఒక స్తంభము అనుకోండి ఆ స్థానువే ఉండింది అని ఎప్పుడైతే నిశ్చయాత్మకమైనటువంటి స్థాను జ్ఞానం అయిందో అప్పుడు ఇంత దనుక పురుషుడు అనేటువంటి భ్రమ నివృత్తమైపోయింది ఇప్పుడు ఆ పురుషుడు నివృత్తమై ఏమైపోయాడు స్థాను రూపం అయిపోయాడు అది చెప్పినాడు ఇక్కడ పురుషు స్థాను హే పురుషుడు స్థాను ఉన్నాడు ఈ వాక్యంలో పురుషుక అభావ రూపం పురుషుడు ఏమయ్యాడు అభావం అయిపోయాడు ఆ అభావ రూప పురుషుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడో లేడు స్థాను రూపమయ్యే ఉన్నాడు స్థానువే ఉన్నది అక్కడ పురుషుడనే లేడు పురుషుని యొక్క అభావము స్థాను రూపం అయిపోయింది అంటే ఏమైనట్టు అది చెప్పినాడు ఇక్కడ బాధ సమానాధికారాన్ని కరికే బాధ సమానాధికారాన్ని అంటే పురుషత్వ బుద్ధి బాధయ్యి స్థాను రూపం అయిపోయింది సమాన అధికరణం అంటే సమానం అంటే ఏకం అధికరణం ఒకే అధికరణ రూపమైపోయింది అక్కడ ఉన్నది అధికరణం ఎవరు అధిష్టానము స్థానం ఒకటే కదా ఆ ఒకే స్థాన రూపం అయిపోయింది భిన్నంగా ఇంత మనకు పురుష బ్రాంతి ఏదైతే ఆ పురుషుడు బాధ అయిపోయి అంటే మిథ్యత్వం నిశ్చయమైంది ఈ పురుషుడు ఇంత నాకు కనిపించినటువంటి వాడు ఎవరైతే అతడు మిథ్యా అని పురుషుని పట్ల మిథ్యత్వం నిశ్చయమయ్యి అంటే బాధ ఆ స్థానుతో ఆభేదమైపోయినాడు దీనికి బాధ సామానాధికారణ్యం అంటారు సామానాధికారణ్యం కూడా నాలుగు ప్రకారాలుగా ఉంటుంది ముఖ్య సమానాధికారణ్యము బాధ సామానాధికారణ్యము గౌణ సమానాధికారణ్యము ఆధ్యాత్సమానాధికారణ్యము ఇట్లా నాలుగు రకాలుగా ఉంటుంది ఇక్కడ బాధ సామానాధిక అంటే పురుషుడు బాధయ్యి అంటే మిత్రత్వ నిశ్చయం అయ్యి ఏమైపోయాడు అధిష్టాన రూపమైనాడు అంటే స్థాన రూపమే అయిపోయినాడు తెలిసే అట్లే సర్వం కలివిధం బ్రహ్మ కయ్యే ఏ సర్వ జగత్ నిశ్చయి కరికే బ్రహ్మే అని ఈ విధంగా మనకు చాందో శృతి చెప్తూ ఉంది సర్వం కలివిధం బ్రహ్మ ఈ సమస్త జగత్ అంతా నిశ్చయంగా బ్రహ్మ రూపమే ఉంది అంటే మనకు బ్రహ్మం కంటే భిన్నంగా అజ్ఞాన కాలంలో భ్రాంతి దశలో ఈ జగత్తు నామరూపాలుగా ఏదైతే గోచరించిందో ఇదంతా బ్రహ్మమే అని ఎప్పుడైతే జ్ఞానమైందో అప్పుడు ఈ నామరూపాత్మక ప్రపంచము నివృత్మ ఏమైంది అంటే బాధింపబడింది అధిష్టాన బ్రహ్మ జ్ఞానం చేత ఈ జగత్తు బాధింపబడి బ్రహ్మంతో ఐక్యమైపోయింది బ్రహ్మ రూపమే అయిపోయింది అధిష్టాన రూపమే అయిపోయింది సర్వం కలిగిదం బ్రహ్మ ఏ ఏ సర్వ జగత్తు నిశ్చయకరికే బ్రహ్మే ఇస్ విధిముఖతా కరికే సర్వ జగత్కి బ్రహ్మ రూపతాకే ప్రతిపాదక శృతి వాక్యి ప్రతీయమాన సర్వ జగత్ అభావ రూపు బ్రహ్మే ఈ సర్వం కలువిధం బ్రహ్మ అనేటువంటి వాక్యం చేత కూడా చంద్ర శృతి అనుసారంగా కూడా విధిముఖ శృతి అంటారు ఇదంతా బ్రహ్మమే అని నిహ నానాస్తి అనేది నిషేధముఖ శృతి సర్వం కలుయుదం బ్రహ్మ అనేది విధిముఖ శృతి ఈ విధుమిక శృతి ఏం చెప్తుంది సర్వ జగత్తు యొక్క నివృత్తి బ్రహ్మ రూపమే సర్వ జగత్తు యొక్క అభావ రూపము ఏదైతే మనం చెప్తున్నామో ఈ అభావ రూపమే అభావం అధిష్టాన రూపము అధిష్టానం బ్రహ్మము అందుకని అభావము బ్రహ్మ రూపము అయిపోయింది సర్వ అవర్ బ్రహ్మ సామాన విభక్తి వాళ్ళే నా ప్రథమ విభక్తి వాళ్ళే దోపదానికే మానాధికారణ్య రూపు సంబంధికరికే అర్థం ఈ విధంగా సర్వం అనేది ప్రథమా విభక్తి ఏకవచనము బ్రహ్మ అనేది ప్రథమా విభక్తి ఏకవచనం సమానాధికారణ్యం ఏక విభక్తి గల భిన్న శబ్దములు ఇట్లా తెలుసుకోండి వేరు వేరు ఉన్నాయి కానీ ఆ విభక్తి మాత్రం ఒకటే ఏక విభక్తిక భిన్న శబ్దముల యొక్క తాత్పర్యము ఒకే అర్థం ఉంటుంది దీనికి సామానాధికారి అంటారు మరి ఇక్కడ సర్వం మరి బ్రహ్మ అనే రెండు శబ్దాలు ఉన్నాయి వీటిలో సమాన విభక్తి ఉంది సమాన విభక్తి వాళ్ళే అనగా ప్రథమ విభక్తి వాళ్ళే మీకు అందరికీ ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తెలుసు కదా సప్త విభక్తులు ప్రథమ ద్వితీయ తృతీయ ఇట్లా సప్త విభక్తులు ఉంటాయి ఇవన్నీ మీరు చక్కగా సంస్కృత అధ్యయనం చేసే కాలంలో తెలుసుకున్నారు అయితే సర్వం అనేది ప్రథమ విభక్తి బ్రహ్మ అనేది ప్రథమ విభక్తిక పదము రెండు ఏక విభక్తి కలిగినవి ఉన్నాయి సమానాధికరణ్యం అంటారు అయితే ఇక్కడ సమానాధికరణ్యం ఎట్లయింది అంటే ఏకార్థము సమాన విభక్తిక భిన్న పదాల యొక్క అర్థము ఒకదాని అందే వివక్షితమై ఉంటుంది ఏ విధంగా పురుష స్థానువు పురుషుడు స్థానువు అన్నప్పుడు పురుష అనేది ప్రథమ విభక్తి స్థాను అనేది ప్రథమ విభక్తి ఈ ప్రథమ విభక్తిక భిన్న పదాల యొక్క అర్థము ఒకే వస్తువునందు ఉంది ఏమి అని చెప్పే తాత్పర్యం ఉంది ఎట్లా పురుషుణ్ణి బాధ చేసి స్థాన ఇక్కడ కూడా సర్వ శబ్దము మరి బ్రహ్మ శబ్దము సమాన విభక్తి అంటే ప్రథమ విభక్తి ఉన్నాయి ఈ రెండు పదాల యొక్క అర్థము ఒకే వస్తువు నందు ఒకే వస్తువునందు వివక్షితమై ఉంది ఏది బ్రహ్మం నందు ఆ సర్వశబ్దం యొక్క అర్థమైనటువంటి సమస్త నామరూపాత్మకమైన జగత్తు ఏదైతే ఉందో అది బాధింపబడి అంటే మిత్రత్వ చేయబడి బ్రహ్మ రూపముగా తెలుసుకుంటున్నాము కాబట్టి బాధ సామానాధికారణ్యం అంటారు అంటే జగత్తు బాధింపబడి అధిష్టాన బ్రహ్మరూపముగా చెప్తున్నాము అందువల్ల ఇక్కడ బాధ సామానాధికారణ్య సంబంధం చేత కల్పితం యొక్క నివృత్తి అధిష్టాన బ్రహ్మరూపమే ఉంది అని ఈ విధంగా చెప్పబడింది అదే కల్పిత అనార్థకి నివృత్తి కహియే పరమార్త సత్తాసే అత్యంత భావం నివృత్తి అనంటే ఇక్కడ అభావము ఎటువంటి అభావము అంటే అత్యంత అభావము అత్యంత అభావం ఎట్లా చెప్తున్నావు చక్కగా జగత్తు అత్యంత అభావం అని చెప్తారయ్యా అనుభవ ఉండగా అనంటే పరమార్థ దృష్టి చేత పరమార్థ సత్త చేత అత్యంత బాగున్నది వ్యవహారిక సత్తా చేత భావరూపం ఉంది జగత్తు కానీ పరమార్థ సత్తా చేత అత్యంత అభావన్నది అంటే పరమార్థ సత్తా అంటే మూడు కాలాల్లో ఉండేటువంటిది త్రిసూ కాలేశు ఏకరూపేణ అవస్థిత యువ వస్తువు స పారమార్థిక మూడు కాలాల్లో ఒకే రీతిగా విద్యమానమై ఉన్నటువంటి వస్తువు పరమార్థ వస్తువు ఆ వస్తువు యొక్క సత్తా పరమార్థ సత్తా ఆ విధంగా ఉన్నటువంటి వస్తువు ఏది అంటే బ్రహ్మము ఆ బ్రహ్మము గూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మూడు కాలాల్లో ఉంటుంది సత్యత్వం బాధ కాబట్టి ఇది పారమార్థిక వస్తువు కావున ఆ పరమార్థ సత్యచేత విచారం చేస్తే ఈ జగత్తు అత్యంత బాగున్నది ఎందుకనంటే మూడు కాలంలో లేదు కదా వ్యవహార దశల్లో కనపడుతుంది ఈ జగత్తు కానీ ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం అయిందో అప్పుడు లేకుండా పోతుంది అంటే పరమార్థ సత్తచేతనే అత్యంత భావం చెప్పాలి వ్యవహారిక సత్తాచేత కాదు వ్యవహారిక సత్తచేత భావరూపం ఉన్నది ప్రతీయమానం అవుతుంది అనుభవ ఉన్నది అర్థక్రియ కార్యత్వం కనపడుతున్నది ప్రయోజనం సిద్ధిస్తుంది వ్యవహారికంగా అందువల్ల వ్యవహారిక దృష్టి చేత వ్యవహారిక సత్తాచేత భావరూపం ఉంది కానీ పరమార్థ సత్తచేత అత్యంత భావం ఉన్నది అని తాకు బ్రహ్మరూపుణ్యకరి మరి ఆ పరమార్థ సత్త చేత అత్యంత భావరూపమైనటువంటి కల్పిత అనర్థ నివృత్తి రూప అభావం ఏమైంది బ్రహ్మరూపము ఉన్నందువలన మోక్ష విషయ భావరూపత అవరు అభావ రూపతకే అభావుతే చూడు ఇక్కడ భావ రూపము అభావ రూపము అని రెండు అంశాల యొక్క అభావం ఉన్నది అంటే ఒకే భావరూపం ఉన్నది కల్పిత నివృత్తి అధిష్టాన రూపమే కాబట్టి కల్పిత నివృత్తి అభావ రూపం కాదు అధిష్టాన రూప భావ రూపమే బ్రహ్మరూపమే అందుకని భావరూపమే ఉంది ఇక్కడ ప్రయోజనం అభావం అనేది లేదు ఇక్కడ అందుకని ఈ భావరూప అభావ రూపముల యొక్క అభావం వల్ల భావ రూపమే ఉంది కాబట్టి ద్వైతాపత్తి శంక నహి హే ద్వైతాపత్తి యొక్క శంక లేదు అని మొదటి పక్షం యొక్క అనుసారంగా తెలుసుకున్నాము ద్వితీయ పక్ష విష పురుషు స్థాను హేస వాక్యక పురుషుకే అభావాల స్థాను హే ఐసే హే ఇంత పూర్వం మొదటి పక్షంలో పురుషు స్థాను హే అనేటువంటి వాక్యానికి ఏమర్థం చేసినాము పురుషుని యొక్క అభావ రూపమే స్థానువు లేదా స్థాను రూపమే పురుషుని యొక్క అభావము అని చెప్పి ఇక్కడ అభావు వాల అంటున్నాడు అభావము గలది అని చెప్తున్నాడు ఎవరి అభావము పురుషుని యొక్క అభావము గలది స్థానువు అట్లే సర్వం కలివిధం బ్రహ్మ ఇసు శృతి వాక్య కి ఇసు ప్రతీయమన్న సర్వ జగత్ అభావ హై హయ హార్లు ప్రింట్ అయ్యింది ఒకటి కొట్టేసేయండి ఈ సమస్త జగత్తు యొక్క అభావము గలది బ్రహ్మము ఐసార్థం అదే హే చోపనిషత్తు మూడు డాష్ పద్నాలుగు సర్వం కలివిధం బ్రహ్మ ఈ దృశ్యమాన జగత్ అంతా కూడా ఏదైతే ఉన్నదో ప్రతీ సర్వ జగత్తు యొక్క అభావము గలది ఎవరు అభావం అన్నప్పుడు దానికి ఒక అధికరణం ఉండాలి కదా అధికరణము లేకుండా అభావము చెప్పడానికి రాదు కుండ లేదు అన్నాం ఎక్కడ లేదు అని ప్రశ్న పడుతుంది అధికరణం చెప్పాలి అధికరణం లేకుండా అభావం చెప్పడానికి రాదు మరి సమస్త జగత్తు యొక్క నివృత్తి అంటే అభావం అన్నాం కదా అభావం అంటే దానికి అధికరణం ఎవరు బ్రహ్మం అయితే ఈ బ్రహ్మము సమస్త జగత్తు యొక్క అభావము కలది ఘట అభావ్ భూతలహ ఘటం యొక్క అభావము గలది ఎవరు భూతలము అట్లా సమస్త జగత్తు యొక్క అభావము గలది ఎవరు బ్రహ్మం ఎందుకు అధికరణం బ్రహ్మం కాబట్టి అని ఈ విధంగా అర్థం చెయ్యాలి ఉక్త అభావ రూపం నివృత్తి భీ అనిర్వచని నా మిథ్యాహ ఎవరి యొక్క అభావం చెప్తున్నాము జగత్తు యొక్క అభావం జగత్తు మిథ్యనా సత్యనా మిథ్యా మరి మిథ్యా జగత్తు యొక్క అభావం కూడా మిథ్యనే అది కూడా అనిర్వచనీయమే లేనిది లేనుగా లేదని చెప్తున్నాము జగత్తు అత్యంత అభావం ఉన్నది ఆ అత్యంత గలది అధికరణ రూప బ్రహ్మము కాబట్టి ఆ జగత్తు కల్పితం అనిర్వచనీయం అన్నప్పుడు దాని యొక్క అభావం కూడా కల్పితమే అనిర్వచనీయమే అనగా మిథ్యా బ్రహ్మ రూప అధికరణము కంటే జగద్ అభావము భిన్నంగా ఉంటది అని చెప్పినప్పటికీ భిన్నంగా ఉంటదంటే ద్వేతపత్తి వస్తుంది కదా అంటే రాదు ఎందుకు ఆ భిన్నంగా ఉన్నటువంటి ప్రపంచం యొక్క అది కూడా మిథ్యనే కాబట్టి అభావము మిథ్య అధికరణం భావ రూపము సత్యము సత్యము మిథ్య అనేటువంటి వస్తువులకు భేదము చెప్పడానికి రాదు సతోరి భేద పరికల్పనీయు నా సత్సతో వాస్తవతముపై సద్వస్తువుకు అసద్వస్తువుకు వాస్తవంగా భేదము ఉండదు రెండు వస్తువులు భావరూపమై ఒకే చోట విద్యమానం ఉంటే అప్పుడు అన్నోన్నభావం చెప్పడానికి వస్తుంది ఒకటి భావము ఒకటి అభావము ఆడ రెండు వస్తువులు ఉండడం వల్ల ద్వైతా కూడా చెప్పడానికి వస్తుంది రెండు ఉన్నాయి కాబట్టి కానీ ఒకటి అభావ రూపం ఏదైతే చెప్తున్నామో అది మిథ్యా ఉన్నది మిథ్యా వస్తువుకు సత్య వస్తువుకు ఈ విధంగా భేదం చెప్పడానికి వస్తుంది అందుకని ఒక కల్పిత వస్తువుకు ఒక అకల్పిత వస్తువుకు ద్వైతాపత్తి చెప్పడానికి నిత్యత్వ నిశ్చయకు బాధకయ్యే బాధ అంటే ఏంటి త్రైకాలిక అభావ నిశ్చయకు బాధకయ్యే లేనేలేదు లేని వస్తువుకు ఉన్న వస్తువుకు ద్వైతాపత్తి ఎలా చెప్తాం అందుకని ద్వైతాపత్తి కూడా రాదు జో వస్తువు అనిర్వచనీయ ఓవే సో వాస్తవ అధిష్టానం భిన్నని ఓవే ఏది అనిర్వచనీయము కల్పితము మిథ్యా వస్తువు ఉంటుందో అది అధిష్టానం కంటే భిన్నంగా ఉండదు ఎందుకు ఏదేది భ్రాంత వస్తువు ఉంటుందో అది నిరధిష్టానం ఉండదు అధిష్టానం లేకుండా మిథ్యా వస్తువు కల్పిత వస్తువు ప్రతీది కాదు ఆ కల్పిత వస్తువు అధిష్టానానికి అంటే భిన్నంగా ఉండదు అధిష్టాన రూపమే ఉంటుంది కింద అధిష్టాన రూపు యాతే మోక్ష విస్తే ద్వైతాపత్తికి శంక నహి అందుకని మోక్షం నందు ద్వైతాపతి శంక రాదు ఎందుకు ఒకటి కల్పితం లేనేలేదు అత్యంత అభావం ఉన్నది ఆ అభావానికి మరి భావరూప బ్రహ్మం నాకు ద్వైతాపత్తి ఎలా వస్తుంది లేనే లేని వస్తువుతోని ద్వైతాపత్తి ఎలా చెప్తాము అందుకని మోక్షం నందు ద్వైతాపత్తి శంక రాదు అజ్ఞాన సహిత జగత్తు యొక్క అత్యంత భావము నివృత్తి మరియు పరమానంద ప్రాప్తి అని రెండు అంశాలు చెప్పినప్పటికీ కూడా వస్తువు మాత్రం ఒక్కటే ఉంది అక్కడ రెండు లేవు యొక్క అభావము అధిష్టాన రూపమే ఇక మిగిలినది ఏమున్నది అధిష్టానావశేషోహి నాశ కల్పిత వస్తున ఇక అధిష్టాన రూపం బ్రహ్మం అనేది ఒకటే ఉంది రెండు అనేది లేదు అందుకే ఏకం ఏవో అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని చంద్రోగ్య శృతులు ఉపక్రమంలో ఏదైతే చెప్పబడిందో అదే మోక్షం నన్ను సిద్ధమ సిద్ధిస్తుంది అయితే ఆత్మ విధం సర్వం బస్ ఇదంతా ఆత్మయే ఉంది ఆత్మ కంటే వ్యతిరేకంగా ఏమీ లేదు అని అద్వైతమే సిద్ధమైంది ఆ అద్వైత బోధయే మోక్షానికి హేతువు కాబట్టి ఇక్కడ అజ్ఞాన సహిత జగత్ యొక్క నివృత్తి పరమానుల రూప మోక్షము ఈ విచార సాగరం యొక్క ప్రయోజనము అని సిద్ధించింది ఏ కహే జో జో దో పక్షు తినిమే ప్రథమ పక్షి విషయ లాఘవ్ హై ఆర్ ద్వితీయ పక్షి విషయ గౌరవ హై ఇక్కడ భాష్యకారుల మతము మొదటి పక్షం చెప్పబడింది జ్ఞాతత్వ ఉపలక్షిత అధిష్టాన రూప కల్పిత నివృత్తి ఏదైతే చెప్పబడిందో ఉందో ఇది మొదటి పక్షము ఇది భాషకారుడ మతము ఇది లాఘవం అంటాడు అంటే ఇది యోగ్యం ఇక రెండవ పక్షం ఏదైతే ఉందో గౌరవ దోషగ్రస్తం అంటాడు ఈ జగత్తు యొక్క నివృత్తి ఏదైతే ఉన్నదో ఈ నివృత్తి అంటేనే అభావము కదా ఈ అభావము గలది బ్రహ్మము అని ఇదంతా చెప్పేదానికంటే ఈ నివృత్తి బ్రహ్మరూపం ఉంటుంది అనేది లాఘవం ఉంటుంది అందుకని మొదటి పక్షమే లాఘవం ఉంది రెండవ పక్షం గౌరవం గౌరవం అనేది దోషం అంటారు దీనికి లోకంలో గౌరవం మర్యాద రెస్పెక్ట్ అని ఈ విధంగా అర్థం కాదు గౌరవం ఒక దోషం గౌరవ దోషం అంటారు అంటే గౌరవం గురుత్వం అంటే ఇంత పొడుగు చెప్పేదానికంటే సంక్షేభంగా చెప్తే సరిపోతుంది కదా ఇది అంటారు చిన్నగా తక్కువగా కొంచెంలో చెప్పుట గౌరవం అంటే గురుత్వం ఇంత పొడుగు చెప్పడం కదా ఆ బొట్టు పెట్టుకోవడానికి నేరుగా నుదుటి మీద బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది కదా తల చుట్టూ తింపి మళ్ళీ నుదుటి మీద బొట్టు పెట్టుకోవడము ఈ ద్రవిడ న్యాయం అంటారు నేరుగా నుదుటికి బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఆ చెయ్యిని తల చుట్టూ తింపి మళ్ళీ నుదుటి దగ్గరికి తీసుకొచ్చి నుదుటికి మళ్ళీ బొట్టు పెట్టుకోవడం గౌరవ దోషం అందుకని ఈ రెండో పక్షము చెప్పుట గౌరవ దృశ్యము మొదటి పక్షమే ఎలాగోము అయితే ఎవరికైనా అభినవేశం ఉండవచ్చు ఎందుకంటే వాచస్పతి మిశ్రులే చెప్పారు కదా ఆయన గొప్ప మహావిద్వాన్ కదా ఆయన ఏం తెలివి తక్కువ ఒకవేళ అభినవేశం ఉండవచ్చు ఉంటే సరే రెండు విధాలుగా ఒప్పుకున్నా గాని ద్వైతాపతి మాత్రం రాదు అని మళ్ళీ సారా గ్రహి చెప్తూ ఉన్నాడు పండిత్ పీతాంబర్జీ వారు అయితే ప్రథమ పక్ష శ్రేష్ఠ మొదటి పక్షం అయితే శ్రేష్టం ఉంది ఒకవేళ రెండవ కూడా అభినవేశం ఉంటే పరోలేదులే అంటాడు దోనూ రీతిసే మోక్షు విషే ద్వైతాపత్యకి శంక నహి నువ్వు ఏ విధంగా చెప్పుకున్నా కానీ ఏ విధంగా ఒప్పుకున్నా కానీ ద్వైతాపత్యం మాత్రం రాదు అని ఈ విధంగా చెప్తూ ఇది శ్రీ విచారసాగరే అనుబంధ సామాన్య నిరూపణం నామ ప్రథమ తరంగ సమాప్త ఈ విధంగా అనుబంధ చతుష్టయం యొక్క సామాన్య నిరూపణ మొదటి తరంగంలో చేయబడింది సామాన్య నిరూపణ చేశాడు కానీ ఇంకా రెండవ తరంగంలో విశేష నిరూపణం కూడా చేయబడుతుంది ఇంకా విస్తారంగా శంకా సమాధానాలు ఉంటాయి ఈ అనుబంధ చతుష్టయం పైన అది క్రమంగా తెలుసుకుందాము ఓం సహనా సహనో సహ వీర్యం తేజస్వినధేమస్ మా విద్విషావహే ఓం శాంతే శాంతే శాంతి